యూనిట్ ఎయిట్ లెసన్ థర్టీ లిస్ ఓన్లీ స్టార్ట్ ఏమండి మీది ఏ ఊరు మాది అమరావతి అది ఏ రాష్ట్రంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఉన్నది మీ ఊళ్ళో ఏమున్నాయి శివాలయం బౌద్ధ స్థూపం ఉన్నాయి ఇంకా ఏమేమున్నాయి కృష్ణానది ఉన్నది మ్యూజియం కూడా ఉన్నది మీ ఊరికి రైలున్నదా లేదు బస్సు మాత్రమే ఉన్నది లిజన్ అండ్ రిపీట్ స్టార్ట్ ఏమండి మీది ఏ ఊరు ఏమండి మీది ఏ ఊరు మాది అమరావతి మాది అమరావతి అది ఏ రాష్ట్రంలో ఉన్నది అది ఏ రాష్ట్రంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఉన్నది లో గుంటూరు జిల్లాలో ఉన్నది మీ ఊళ్ళో ఏమున్నాయి మీ ఊళ్ళో ఏమున్నాయి శివాలయం బౌద్ధ స్తూపం ఉన్నాయి శివాలయం బౌద్ధ స్థూపం ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయి కృష్ణానది ఉన్నది మ్యూజియం కూడా ఉన్నది కృష్ణానది ఉన్నది మ్యూజియం కూడా ఉన్నది మీ ఊరికి రైలు ఉన్నదా మీ ఊరికి రైలు ఉన్నదా లేదు బస్సు మాత్రమే ఉన్నది లేదు బస్సు మాత్రమే ఉన్నది డ్రిల్స్ రిపిటేషన్ డ్రిల్ స్టార్ట్ మీది ఏ మీది ఏ ఊరు మీ స్నేహితుడిది ఏ ఊరు మీ స్నేహితుడిది ఏ ఊరు మీ ఊరికి రైలున్నదా మీ ఊరికి రైలున్నదా మీ ఊళ్ళో ఏమేమి ఉన్నాయి మీ ఊళ్ళో ఏమేమి ఉన్నాయి మీ సంచిలో ఏమేమి ఉన్నాయి మీ సంచిలో ఏమేమి ఉన్నాయి పుస్తకం కలం ఉన్నాయి పుస్తకం కలం ఉన్నాయి కాగితం గడియారం ఉన్నాయి కాగితం గడియారం ఉన్నాయి మందులు కూడా ఉన్నాయి మందులు కూడా ఉన్నాయి సబ్స్టిట్యూషన్ ఈ పెట్టెలో సీసా ఈ పెట్టెలో కలం కాగితం ఉన్నాయి ఈ గదిలో కుక్క పిల్లి ఉన్నాయి పాత పెట్ట కొత్త ఈ గదిలో పాత పెట్టె కొత్త పెట్ట ఉన్నాయి మా ఊళ్ళో కృష్ణానది శివాలయం ఉన్నాయి మా ఊళ్ళో బౌద్ధ స్థూపం మ్యూజియం ఉన్నాయి ఈ కొత్త సంచిలో గడియారం మందుసేసా ఉన్నాయి తెలుగు పుస్తకాలు హిందీ పుస్తకం ఈ కొత్త సంచిలో తెలుగు పుస్తకాలు హిందీ పుస్తకం ఉన్నాయి డ్రిల్. మాది అమరావతి అతనిది గుంటూరు మైసూరు అతనిది మైసూరు మా వదిన మా వదినది మైసూరు బెంగుళూరు మా వదినది బెంగళూరు మా స్నేహితుడు మా స్నేహితుడిది బెంగళూరు విజయవాడ మా స్నేహితుడిది విజయవాడ నా భార్య నా భార్యది దగ్గర ఉన్నది నా దగ్గర ఉన్నది మా ఊళ్ళో హై స్కూల్ కూడా ఉన్నది ఆ సంచిలో గడియారం ఉన్నది ఆ సంచిలో గడియారం కూడా ఉన్నది ఆ గదిలో బల్లలున్నాయి ఆ గదిలో బల్లలు కూడా ఉన్నాయి ఆ పెట్టెలో చీరలు కూడా ఉన్నాయి రెస్పాన్స్ డెల్ మీద గుంటూరు మాది గుంటూరు మీ ప్రిన్సిపాల్ గారి దేవురు నరసాపురం మా ప్రిన్సిపాల్ గారిది నరసాపురం కోటేశ్వరరావు దేవురు తిరుపతి కోటేశ్వరరావుది తిరుపతి మీ స్నేహితుడి దేవురు హైదరాబాద్ మా స్నేహితుడిది హైదరాబాదు మీ ఊళ్ళో ఏమున్నాయి కృష్ణానది శివాలయం మా ఊళ్ళో కృష్ణానది శివాలయం ఉన్నాయి ఈ సంచిలో ఏమున్నాయి పుస్తకం కాగితాలు ఈ సంచిలో పుస్తకం కాగితాలు ఉన్నాయి ఏమున్నాయి మ్యూజియం కాలేజీ మా ఊళ్ళో మ్యూజియం కాలేజీ ఉన్నాయి ఆ పెట్టులో ఏమున్నాయి పుస్తకం నా గడియారం ఉన్నాయి మీ దగ్గర కలం ఉన్నదాం లేదు పుస్తకం మీ ఊళ్ళో కాలేజీ లేదు స్కూల్ మాత్రమే ఉన్నది ఈ సంజీలో కాగితం ఉన్నదా కలం లేదు కలం మాత్రమే నా దగ్గర ఉన్నది నా దగ్గర పుస్తకం లేదు మా ఊరికి బస్సు మా ఊరికి బస్సు లేదు మా ఊళ్ళో కాలేజీ ఉన్నది మా ఊళ్ళో కాలేజీ లేదు మా ఊరికి రైలు ఉన్నది మా ఊరికి రైలు లేదు